ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నాం చదులు చదులు చదులు చదువుల కోసమే పల్లెటూళ్ళ నుంచి గుంటూరు వచ్చి మగ నగరాల్లోకి పట్టణాల్లోకి వచ్చి ఇక్కడ చదివించుకోవటం ఎన్నో త్యాగాలు చేయటం చూస్తూ ఉన్నాం వాళ్ళు నామమాత్రంగా అక్షరాస్తులైన తల్లిదండ్రులు వాళ్ళకి పెద్దగా వివరాలు చదువు వివరాలు తెలియకపోవచ్చు ఇంకెవరో చేసిందాన్ని బట్టి వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉన్నారు చదువులు జరుగుతూ ఉన్నాయి చదువు అంటే మా అబ్బాయి పాస్ కావటం మా అబ్బాయికి ర్యాంక్ రావటం అని అనుకుంటున్నారు ఇది ఒక ఈ పోటీ ఎల్కేజీ నుంచి మొదలయ్యి ఈ క్లాస్లో ఇరవై మందిలు మా అబ్బాయి ఫస్ట్ ర్యాంకు మా అబ్బాయికి స్పెల్ పోటీ స్పెల్లింగ్ పోటీల్లో అవార్డు వచ్చింది అని ఇట్లా మనం చెప్పుకొని ఆనందపడుతూ ఉంటాం ఒకసారి ఫస్ట్ ర్యాంక్ నుంచి ఐదో ర్యాంక్ వెళ్ళాడు అనుకోండి ఇంకేముంది ప్రపంచం తలకిందులైపోతుంది అని మా అబ్బాయి ఒక ఐదో ర్యాంకు పడిపోయాడు చదవడం పెట్టడం వీడికి ఆటలు ఎక్కువైపోయినాయి గేమ్స్ అని చెప్పి ఏదో ఏదో వాళ్ళ మీద నిందలేసుకోవటం ఇట్లా ఉంటుంది అయితే కేవలం మార్కుల్నే మనం ప్రమాణంగా తీసుకొని మార్కులు ఎక్కువ వచ్చినవాడు తెలివైనవాడు అని అనుకుంటున్నాం అది పొరపాటు మార్కులు అక్కడ చదివినటువంటి పాఠంలో వీడు కొన్ని హాస్యాస్పదమైనటువంటివి ఉంటాయి అన్నమాట ఒక అబ్బాయి మూడు పాఠాలే చదివాడు పది పాఠాల్లో ఆ మూడు పాఠాల్లోనే ప్రశ్నలు వచ్చినాయి వాడు అన్నీ రాశాడు వంద మార్కులు వస్తాయి ఏడు పాఠాలు చదివాడు ఆ ఏడు పాఠాల్లో ప్రశ్నలు రాలేదు కాబట్టి వాడి సున్నా ఇది మార్కులకు బట్టి తెలివితేటల కొలమానాలు అవి ప్రశ్నించే విధానం ఎస్ నో అవును కాదు తప్పు ఒప్పు అని పెట్టేది మాత్రం తెలిస్తే సరిపోతుందా అయితే ఇదంతా విద్యావేత్తలకు తెలియదని కాదు ఉన్నటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి మార్కులకు కొలమానం కాదు తెలివితేటలు కొలవటానికి వీలైనవి కాదు కొంతవరకు వీలైనవి వాటి తెలివితేటలు ఎంత అంటే ఇంటెలిజెన్స్ గ్రహించే శక్తి ఎంత ఉంది ఇప్పుడు పాఠం చదివితే ఒక రెండు వందలు మాటలు ఉన్నటువంటి వ్యాసాన్ని ఒక వ్యాసం అతనికిస్తే ఆ వ్యాసంలో ఐదు ప్రశ్నలు అడుగుతారు ఆ ఐదు ప్రశ్నలకు జవాబు చెప్తే అతనికి ఆ పాఠం అర్థమైనట్టే చాలు ఇక అంతకంటే ఏమక్కర్లా ఈ పద్ధతి సివిల్ సర్వీస్ వరకు కూడా ఇదే జరిగేది నీకు భాష గురించి కనుక అయితే రెండు మాటలు ఉన్నటువంటి ఒక వ్యాసం ఒకటిచ్చి నువ్వు కోరుకున్న భాషలో ఇంగ్లీష్లో కానీ దేంట్లోన దాంట్లో ఐదు ప్రశ్నలు అడుగుతారు ఐదు ప్రశ్నలు సరిగ్గా చెబితే ఓకే అలాగే మిగతా ప్రశ్నలు వ్యాసాలు అవి కొంచెం లోతుగా ఉంటాయి కాబట్టి మార్కులు అనేటటువంటిది తెలివితేటలకి కొలమానం కాదు దీన్ని ఎట్లా చెప్తామంటే ఇవాళే ఒక అబ్బాయిని చూశాను అతను టెన్త్ క్లాస్లో ఐదు వందలు ప్లస్ ఐదు పైగా వచ్చిన మార్కులు మంచి స్కూల్ నుంచి చదివాడు ఇంటర్మీడియట్లో కూడా ఎన్ఎఫ్ఐ అలా వచ్చినాయి ఇంగ్లీష్లో ఆ అబ్బాయి ఇవాళ పారాగ్రాఫ్ అంటే ఏమిటి అని అడిగితే చెప్పలేకపోయాడు అంటే నీ తెలివితేటలకి మార్కులకి పారాగ్రాఫ్కి సంబంధం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు చాలా సంబంధం ఉంది పారాగ్రాఫ్ అంటే ఏంటి మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి ఆలోచించండి పారాగ్రాఫ్ అంటే పేజీలు నాలుగు ముక్కలు ఐదు ముక్కలు చేసి అక్కడక్కడ తగ్గొట్టి ముక్కలు ముక్కలుగా పెడతారు అంతే ఎందుకు పెడతారు అట్లా అనేది మీరు ఇంతవరకు పది క్లాసులు పదిహేను క్లాసులు చదివారు ఎన్నోసార్లు ఎన్నో పుస్తకాలు ఎన్నో వ్యాసాలు ప్రతి పుస్తకంలో ప్రతి పాఠంలో కూడా పారాగ్రాఫ్ అనేది ఉంటుంది ఏంటి పారాగ్రాఫ్ అంటే చెప్పలేకపోయాడు ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం పారాగ్రాఫ్ అంటేది ఏంటంటే అసలు వాక్యంలో ఇంగ్ ఒక ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకోండి చిన్న యూనిట్ అయితే అక్షరం ఆ అక్షరాలు రెండు కానీ మూడు కానీ ఇంత అంతకంటే ఎక్కువగానే కలిసే కలిస్తే ఒక మాట అవుతుంది ఓరి రెండు మాటలు ఓ కలిస్తే ఓరి అని ఎవరినో పిలవటం అవుతుంది మంచి రెండు మాటలు వేరు వేరు మాటలు కలిసినవి మంచము కలము ఇవన్నీ మూడు అక్షరాలు కలిసినవి పదం అయింది అర్థం కలిగినటువంటి అక్షరాలు కొన్ని కలిపి అర్థం వస్తే అది మాట అవుతుంది పదం అవుతుంది ఇలాంటి పదాలు కొన్ని కలిసి ఒక అర్థాన్ని ఇస్తే అది వాక్యం అవుతుంది నేను ఈరోజు పాఠము చెబుతున్నాను నేను ఈరోజు పాఠము చెప్తున్నాను నాలుగు మాటలు కలిసి అర్థాన్ని ఇస్తున్నాయి అందుకని అక్కడ వాక్యం అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టేస్తాం వాక్యంలో కొంత భాగం అయింది ఇంకా కాకపోతే అక్కడ కామా అని పెడతాం నేను రేపు ఊరికి వెళుతున్నందున కామా పాఠం చెప్పడానికి రాలేను ఫుల్ స్టాప్ ఇట్లా ఈ చిహ్నాలు ఫుల్ స్టాప్ కామా ఇవన్నీ వాక్ భాషలో ఉంటాయి ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో ఉంటాయి అన్ని భాషల్లో ఉంటాయి అప్పుడు అక్షరాలు కలిసి మాట అవుతుంది మాటలు కలిసి వాక్యం అవుతుంది వాక్యాలు కలిసి పారాగ్రాఫ్ అవుతుంది అని చెప్తాం ఎందుకు ఉండాలి మరి వాక్యాలు కలవటం అంటే ఎందుకు దాన్ని అక్కడ విడగొట్టాలి అంటే ఒక పారాగ్రాఫ్లో ఒక విషయాన్ని గురించి చెప్తుంది దాంట్లో ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం ఉన్నటువంటి వాక్యం ఒకటి ఉంటుంది దానికి వివరణలు ముందు వెనక ఎక్కడైనా ఉండవచ్చు పారాగ్రాఫ్లో నాలుగు మూడు వాక్యాలున్నదే ఒక పారాగ్రాఫ్ కావచ్చు నేను ఊరికి వెళ్ళాను అక్కడ అందరూ బాగా ఉన్నారు నేను చాలా ఖరీదైన వస్తువులు కొన్ని కొన్నాను అక్కడి నుంచి తిరిగి వచ్చాను ఇది మొత్తం ఒక పారాగ్రాఫ్ ఇంటికి వచ్చేటప్పుడు బస్ ఎక్కాను బస్సు చాలా రద్దీగా ఉన్నది అందువల్ల చాలా ఆలస్యమైంది అది ఒక పారాగ్రాఫ్ రేపు మళ్ళీ ప్రయాణం చేయాలి ఇంకొక విషయం ఇట్లా ఒక్కొక్క విషయాన్ని గురించి కొన్ని పారాగ్రాఫ్లు పెద్దవిగా ఉండొచ్చు మనం మొట్టమొదటి పారాగ్రాఫ్లో ఎక్కువ పనులు చేస్తే అక్కడ ఆయన చూశాను వారిని కలిశాను వాళ్ళతో మాట్లాడాను నేను బేరం చేశాను ఇట్లా ఎన్నో వివరాలు రావచ్చు పెద్ద పెద్ద వాక్యాలు రావచ్చు ఒక పారాగ్రాఫ్ అంటే దాంట్లో మొట్టమొదటి నేను మొదటి రోజు చేసినటువంటి వివరాలని చెప్పాను కాబట్టి అది ఒక పారాగ్రాఫ్గా డివైడ్ చేస్తారు తర్వాత ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎందుకు పారాగ్రాఫ్ తెలుసుకోకపోతే ఏమైంది అంటే చదివినటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ పారాగ్రాఫ్ డివిజన్ సెంటెన్స్ వర్డ్ అనేటటువంటిది తెలుసుకోవటం అవసరం ఇది ఒక రీడింగ్ స్కిల్ చదివేటటువంటి నైపుణ్యం ఎందుకు అంటే ఒక పుస్తకంలో ఒక పాఠంలో నాలుగు పేజీలు ఐదు పేజీలు ఉంటూ ఉంటాయి ఆ నాలుగు పేజీల్లో పదహారు పారాగ్రాఫ్లు ఉంటాయి పదహారు ఇరవై అట్లా ఈ ఇరవై పారాగ్రాఫుల్లో కథ ఉంటుంది ఈ మొత్తం యథాతథంగా నువ్వు గుర్తుపెట్టుకునక్కర్లా మొదటి పారాగ్రాఫ్లో ముఖ్యమైనటువంటి భాగం ఏది ముఖ్యమైనటువంటి వాక్యం ఏది విజయవాడ యాత్ర రెండవ పారాగ్రాఫ్లో గుంటూరులో చేసిన పనులు మూడవ పారాగ్రాఫ్లో అనుకోకుండా జరిగిన ఇబ్బందులు అని అందులోనే ఉంటుంది ఆ పారాగ్రాఫ్లో ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి కీ సెంటెన్స్లో కీ వర్డ్ ఉంటుంది అది కనుక అండర్లైన్ చేసుకుంటే నువ్వు మళ్ళీ చదివేటప్పుడు రెండోసారి మూడోసారి చదివేటప్పుడు ఆ వర్డ్ ఒక మాట కనుక చదివితే నీకు పారాగ్రాఫ్ మొత్తం గుర్తొస్తుంది ఇది సాధన చేస్తే చాలా సులభం రెండోసారి పరీక్షల దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు పేజీలు చదువుతూ కూర్చొని ఒక్కసారి కనుక ఒక్క నిమిషంలో సమీక్షలాగైపోద్ది అనమాట పారాగ్రాఫ్ వన్ బై వన్ వన్ బై వన్ ఆ సెంటెన్స్ ఆ పదం కనుక చూసుకుంటూ వెళ్తే నువ్వు చదివినట్టు అవుతుంది వేగంగా గుర్తు చేసుకోవటం అవుతుంది నే సమయం కలిసి వస్తుంది అట్లా ఇంకా పరిశోధనల్లో తేలింది ఏంటంటే ఒక పేజీ నీకు చదవటానికి రెండు నిమిషాలు పడుతుంది ఇంకొకరికి నిమిషం పడుతుంది ఇట్లా దాన్ని కొలమానం ఎట్లా పెడతారంటే ఒక పేజీ ఒక నిమిషం లోపల చదవగలిగినటువంటి మాటలు వేగాన్ని బట్టి నువ్వు రీడింగ్ స్పీడ్ ఎంత అని చెప్తారు ఒక మ్యాటర్ ఇచ్చి నీకు నువ్వు ఎన్ని నిమిషాల్లో చదివావు ఐదు మాటలు రెండు నిమిషాలు అంటే నిమిషానికి రెండు వందల యాభై మాటలు చదివావు అని దీంట్లో తెలిసింది ఏంటంటే వేగంగా చదివే వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది నిదానంగా చదివే వాళ్ళకి తక్కువ గుర్తుంటుంది కాబట్టి స్పీడ్ చదివేదానికి పెంచాలి స్పీడ్ పెంచాలంటే కొన్ని ఉపాయాలు ఉన్నాయి సులభ ఉపాయాలు అవేంటంటే పెద్దగా చదవకూడదు పెద్దలు కూడా కదిలించకూడదు కదిలిస్తే స్పీడ్ తగ్గిపోద్ది కాబట్టి కళ్ళు మూసుకొని కళ్ళు సారీ కళ్ళు మాత్రమే దృష్టిలో పెట్టుకొని కళ్ళతో మాత్రమే చూస్తూ తలకాయ కూడా తిప్పొద్దు మరి ఎట్లా తిప్పకుండా కళ్ళను మాత్రమే ఈ చివరి నుంచి ఆ చివరికి తిప్పుతూ చదివితే నీ వేగం పెరుగుతుంది వేగం పెరిగితే నువ్వు అర్థం చేసుకునేది పెరుగుతుంది ఇది ప్రాక్టీస్ చేస్తే సాధన చేస్తే అలవాటు అవద్దు మొదట్లో పెద్దగా చదవటం ఇంట్లో ఉన్న వినపడేలాగా ఇదివరకు చదివేవాళ్ళం అట్లా పద్యాలు చదవాలంటే అక్కర చుట్టము అక్కర చుట్టము ఇలా చదువుతూ ఉండేవాళ్ళం అవసరం లేదు అంతా ఇప్పుడు కొత్తగా వేగంగా చదవటం అలవాటు చేసుకోవాలి పుస్తకాన్ని చూస్తూ కళ్ళను మాత్రమే ఈ చివరి నుంచి ఆ చివరికి కుడివైపు నుంచి అడవం వైపుకి జరుపుతూ ఉంటే సరిపోద్ది ఎక్కడైనా నీకు లైన్లు బాగా చిన్న చిన్న అష్టాలు ఉంటే ఒక చేతి వేలును అక్కడ పెట్టి దాన్ని జరుపుకుంటూ కిందకి రావచ్చు వేగంగా చదవటం అనేటటువంటి దాన్ని సాధన చేస్తే నీకు ఇప్పుడైనా ఇప్పుడైనా ఇంకొకసారి అయినా ఒక మంచి నువ్వు ఒక లాయర్ అయ్యావు న్యాయస్థానం ప బుక్స్ రిఫరెన్స్ బుక్స్ ఇవన్నీ చదువుతూ ఉంటావు అలాగే డాక్టర్ అయ్యావు మెడికల్ బుక్స్ రిఫర్ చేసుకోవాలి ఒకసారి వెనకే చూసుకోవడానికి ఆ చూసుకోవాలంటే వ్యాసం అంతా నువ్వు చూడక్కర్లా నీ హైలైటర్ పెన్ తోటి ఈ వాక్య ప్రతి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి దాన్ని చూస్తే అలా రెండు మూడు నిమిషాల్లోనే నీకు సమయం కలిసి వస్తుంది అన్నమాట అలాగే ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఇండెక్సింగ్ అనేటటువంటిది ఉంటుంది ఇండెక్స్ ఫలానా పదం ఎక్కడుంది అని అడిగితే వచ్చేస్తుంది సిస్టంలో ఈ స్టోర్ చేసుకున్నటువంటి ఫైల్స్కి ఇలా రీడింగ్ స్పీడ్ అనేటటువంటిది పెంచుకోవడం చాలా ముఖ్యం అలాగే ఇంగ్లీష్ భాష గురించి ఒక ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఒక అవసరమైనటువంటి నైపుణ్యం అని మనం పదే పదే చెప్తు చెప్పుకున్నాం దాన్ని మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా మృదు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఏమేంటి ఉన్నాయి అవన్నీ ఒక అంశంలాగా ఒక విభాగంలాగా చెప్పుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్లో గురించి మనం ముందుకెళ్ళాం ముఖ్యంగా మన దృష్టి అంతా కూడా మృదు నైపుణ్యాల మీద నెట్టి ఇంకా మిగతా నైపుణ్యాలు ఏమీ ఉన్నాయి వాటి యొక్క అవసరం ఎంత అనేది చెప్పుకుందాం ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఎవరికైనా అవసరమైనటువంటి ఐదు భావ నీ మనసులో ఉంది ఇతరులకు చెప్పగలగటం కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ తర్వాత ఇంగ్లీష్ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు వేరు వేరు సంస్కృతులు కలగటువంటి వాళ్ళతో కలిసి పోట్లాటలు లేకుండా త తగాదాలు లేకుండా కలిసిమెలిసి ఉండగలగటం ఈ ఐదు స్కిల్స్ చాలా ముఖ్యమైనవి ఏ దేశం పోయినా ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఐదు ముఖ్యమైనవి వీటిని మళ్ళీ మళ్ళీ లోతుగా వెళ్ళి మనం చెప్పుకుంటూ ఇంకా మిగతా వాటి అన్నింటిని గురించి కూడా ఉదహరించుకొని వెళ్తాం ఇంతవరకు ఇవాళకి ఇంతవరకు సెలవు